శ్రీమహాగణాధిపతాశివసర శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపత్యం వందే గురు పరంపరా అన్యాత పరా మశ్య ముందు సూత్రం చూస్తూ ఉన్నాం మనం అంటే ముందు సూత్రం ఒకసారి అందాము ఉత్తరాచ్చేత్ ఆవిర్భూతస్వరూపస్ూ స్వత్ర్రాయమ్రాయ నిత్యశుద్ధుద్ధముక్తుస్వే కోతుస్థ నికస్ సంగే పరమాత్మని తిపరీతం జైవం రూపం వ్యోమ్ తలమలాధిపరికల్పి అంతవరకు జపాత్మైకత్వ తదాత్మైకత్వ్రతిపాదనపదైర్వాక్యైన్యాయోపేతవాద ప్రతిషేధై తదత్మైక ప్రతిపాదనపరై వాచ్యయోపేతవాద ప్రతిషేధ అపనష్యామీ పరమాత్మనో జీవాఢయతి ఇక్కడ కారణకార్య భావము అనన్యత్వము అనే విషయాన్ని చెప్తున్నాం ఇప్పుడు కూడా కారణకార్యములు అభిన్నములు అనకూడదు అనన్యత్వం వేరు అభిన్నత్వం వేరు ఎలా ఉండండి అభిన్నములు అంటే ఐడెంటికల్ కారణకార్యాలు ఐడెంటికల్ కావు ఎందుకంటే కారణం సత్యం కార్యం ఇచ్చా కారణం సత్యం కార్యం నిత్య కదండి కాబట్టి ఐడెంటికల్ ఎలా అవుతాయి ఇది పెద్ద కన్ఫ్యూషన్ నేను ఈ కన్ఫ్యూషన్లో చిక్కుకుపోయిన వాళ్ళని చూశాను చూసి ఇది దుఃఖపడ్డాను అంటకండి మీకు ఏ విధంగా ఇప్పుడు అభిన్నత్వం కారనన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్యహా అనుకున్న సూత్రం తది అభిన్నత్వం అన్యము కాదు అన్యము కాదు జగ ఐక్యం కాదు అభిన్న అనన్యత్వం నామ ఐక్యం నా అభిన్నత్వం అంటే ఐక్యం అనే అర్థంలో వాడతారు అవన్నీకి తేడా ఉంటాయి ఏమిటి అనన్యత్వం అంటే కార్యము కారణము కంటే భిన్నముగా ఉండదు ఏమండి కానీ కారణం మాత్రం కార్యం కంటే భిన్నంగానే ఉంటుంది అర్థమైందండి అది ఇప్పుడు కుండ కుండ మట్టియే అనకూడదు కుండ మట్టి కంటే వేరుగా లేదు అన్నారు ఏమండి కొంతమంది విద్యార్థి ఈ వేదాంతం చదువుకున్న వాళ్ళు పాఠాలు చెప్పేవాళ్ళు కూడా వాళ్ళు ఓ స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరి మిథ్య సత్యమే అనే స్టేట్మెంట్ అంటే నేను అన్నాను సత్యం ఎలా అవుతుందా నిత్యం ఇచ్చే కదా అంటే కుండ మట్టి అవునా కదా అంటే నేనన్నాను నువ్వు నా దగ్గర అలాంటి ప్రశ్నలు వైపు ఎందుకంటే కుండ మట్టి కాదు మరి ఏమని చెప్తావు నువ్వు కుండ కంటే భిన్నముగా లేదు కాదు అనన్యము కంటే అనన్యము అని చెప్పాలి అంతేకాని కుండ అని పెట్టి దాని స్థానంలో మీరు సత్యం మిథ్యా పెట్టండి ఇప్పుడు మిథ్య సత్యమే అని తేలుతుండేది A large statement lo, the most confusing statements. అలాంటి స్టేట్మెంట్లు ది మోస్ట్ కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ దే ఆర్ ప్రివెలెంట్ దే ఆర్ గోయింగ్ మేకింగ్ లాంగ్స్ నిత్య అంతే సత్యమే ఏం చెప్పమంటారు ఏదో కన్ఫ్యూజన్ అప్పుడు ఆరంభం ఉంటాయి ఎనీవే కాబట్టి ఇక్కడ శంకర్లో ఏమంటున్నారంటే వివేకము సర్వాత్మభావము రెండు ఉంటాయి ముందు సాధన స్థితిలో వివేకం చూసుకోవాలి వివేకం ఏమిటంటే కార్యము కారణము కంటే భిన్నముగా ఉండదు కానీ కారణం మాత్రం కార్యము కంటే భిన్నమే నేను దేహము కాను నేను దేహము కాను మరి దేహము దేహం మాట ఏమిటి దేహము నేనే అనకూడదు ఇప్పుడు వైపు నుంచి నేను దేహము కాను అని చెప్పి మళ్ళీ దేహము నేనే అంటే కన్ఫ్యూషన్ అయిపోతుంది కాబట్టి ఏమైనా చెప్పాలంటే క్లారిటీ కోసమని దేహము నేనును విడిచిపెట్టి లేదు అని చెప్పాలి నేను కంటే భిన్నంగా నేనును విడిచిపెట్టి దేహము లేదు కానీ నేను మాత్రం దేహము కాదు అదే ఎనీవే ఈ కథ అంతా చెప్పినట్టు ఉన్నాను సో జీ పరమాత్మ జీవుడు భిన్నమే కానీ జీవుడు మాత్రం పరమాత్మ కంటే భిన్నముగా లేదు కాని జీ పరమాత్మ మటుకు జీవుడు కంటే భిన్నమే ఎలాగంటే ప్రకృతి పురుష ఇప్పుడు ఇదము శరీరం ఉన్నప్పుడు నేను శరీరం కాదు నేను శరీరము కంటే భిన్నమే ఐఎమ్ ది అదర్ ఐ ఎమ్ ది నోవర్ ఆఫ్ ది బాడీ ఐఎమ్ నాట్ ది బాడీ ఐఎమ్ ది నోవర్ ఆఫ్ ది బాడీ వాట్ అబౌట్ బాడీ Body cannot exist without myself. I like a clarity on this. So, here, what we have said is Paramatma or Jeevudu. Paramatma is Atma is Chaitanya. Atma is Chaitanya. Paramatma is Chaitanya. Man, jeevudu is Chaitanya. And then, Chaitanya is Chaitanya. Atma is Chaitanya. Atma is Chaitanya. Atma is Chaitanya. సో ఆత్మ ఒక్కటి ఏ ఆత్మవి ఇన్ని రకాలు ఉండవు ఆత్మ అంటే కాన్షియస్నెస్ కాన్షియస్నెస్లో ప్లూరాలిటీ ఉండదు కాన్షియస్నెస్ ఈ సింగులర్ కాబట్టి ఆత్మ ఒక్కటి అనే విషయాన్ని శృతి వాక్యాలు చెప్తాయి ఆత్మ యొక్క ప్రతిపాదన పరై అయితే ఈ వాక్యములు ఉంటే మ్యాండేటరీగా ఉండవు ఉండకూడదు కూడా అది అలాగే తెలుసుకో మాట్లాడద్దు అలా ఉండకూడదు మ్యాండేట్గా ఉండకూడదు ఎత్తి మీద రుద్ది ఇట్లా ఉండకూడదు న్యాయోపేత చక్కగా యుక్తియుక్తముగా ఉంటాయి ఇప్పుడు కాన్షియస్నెస్ ఈజ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ వస్తు పరిచ్ఛేదము స్మాల్నెస్ ఆర్ లిమిటెడ్నెస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇవి భేదహేతువులు ఈ భేదహేతువులు చైతన్యంలో ప్రకాశిస్తాయి చైతన్యము చేత వ్యాపించబడతాయి కానీ చైతన్యాన్ని వ్యాపించవు దే డు నాట్ పెర్వేడ్ ది చైతన్యం దే ఆర్ పెర్వేటెడ్ బై ది చైతన్యం అండ్ దే డు నాట్ పెర్వేడ్ ది చైతన్యం చైతన్య కెనాట్ బి డివైడెడ్ యాజ్ అ స్పేస్ యాజ్ అ టైమ్ అండ్ యాజ్ అ ఆబ్జెక్ట్ అవన్నీ చైతన్యంలో ప్రకాశిస్తాయి తప్ప చైతన్యాన్ని విడగొట్టలేము ఎందుకంటే చైతన్యాన్ని అవి దే కెనాట్ ఎఫెక్ట్ ది చైతన్యం కాబట్టి చైతన్యమే సింగులర్ అని ఈ విధంగా హేతువులు న్యాయబద్ధములైనటువంటి వాక్యములు వీటితోటి శృతి వాక్యాలను కలిపి దాని తద్వారా ఏం చేస్తున్నారు ద్వైతవాద ప్రతిషేధ ప్రతిషేధ ద్వైత వాక్య ద్వైతవాదం ఒకటి ఇక్కడ ద్వైతమే సత్యము అనే వాదం ద్వైతవాదం అంటే ఎన్నో మొన్నో వచ్చిందని మీరు అనుకోవద్దు ఇప్పుడు ఇతర ఆచార్యులు వచ్చాక ద్వైతవాదం వచ్చిందని లోకంలో భ్రమపడతారు ఇతర ఆచార్యులు వచ్చాక నామాలు ఇవి వచ్చాయి ద్వైతవాదం ఎప్పుడూ ఉంది ఎందుకు తెలుసిన మానవుడు ఉన్నంతవా ఉన్నంతకాలం ద్వైతవాదం ఉంటుందండి మనిషి ఎప్పుడో పుట్టాడు ఆఫ్రికాఖండం నుంచి వచ్చాడని కొన్ని కోట్ల అప్పటి నుంచి ఉంది ద్వైతవాదం ద్వైతవాదం అంటే మనిషి యొక్క అనుభవం నుంచి వస్తుంది కదండి కాబట్టి ద్వైతవాదం ఎప్పుడు ఉంటుంది అదిగో ఈ ఆచార్యులు వచ్చాక వచ్చింది ఆచార్యులు వచ్చాక ఆచార్యులతో సంబంధం ఏం లేదు ఆచార్యులు దే ప్రొవైడ్ సమ్ ఇంపెట టు దాట్ దానికి కొంత ఇంపార్టెన్స్ ఇస్తాను ముఖ్యంగా ఈ ఆచార్యులలో ఇది శంకర కూడా వచ్చిన సమస్య ఇది ఇది సమస్య అంటే సమస్య లేదు గ్లోరీ ఉందని మీరు తీసుకోవచ్చు కూడా ఇట్ ఈజ్ ఆల్వేస్ లైక్ దాట్ సో ఇట్ ఈస్ అండ్ టూ సైట్స్ ఉంటాయి దానికి అదేమిటంటే ఫిలాసఫీని థియాలజీ తోటి కలగాపులనం చేసేయడం సో శంకర భగవత్పాదులు అంటే శంకర భగవత్పాదులు భాష్యాలు పాఠాలు అవి ఉన్నాయి కదా ఆ ఇప్పుడు పీఠం ఉందనుకోండి శంకరాచార్య పీఠం ఉందనుకోండి పెద్ద పీఠం ప్రపంచ ప్రఖ్యాతి లేకపోతే దేశ ప్రఖ్యాతి ఆ పీఠం యొక్క పని ఏమిటి అంటే శంకర భాష్యము పాఠములు అది వాళ్ళు ఏమంటారంటే మా దగ్గర శివలింగం ఉంది దీన్ని శంకరాచార్యులు కైలాసానికి వెళ్ళినప్పుడు వెనక్కి వచ్చినప్పుడు పట్టుకొచ్చారని అంటారు ఏమన్నా ఎలా ఉందండి అన్నమాట వీళ్ళు వస్తుంది అమెరికా వెళ్ళి నేను ఏదో పుస్తకం తెచ్చుకున్నాను లేకపోతే ఏదో బ్యాడ్జెట్ తెచ్చుకున్నాను ఇది అమెరికా నుంచి నేను తెచ్చుకున్నాను క్యాలిఫోర్నియా వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అన్నట్టుగా శంకరాచార్య కైలాసం వెళ్ళి వెళ్ళి వాపసు వచ్చాడు ఆయన అది చూశాడు అంటే బొందితో కైలాసం వెళ్ళి వాపసు వచ్చాడు ఆయన ఎక్కడ చెప్పడం కూడా చెప్పడం మీ భాష్యంలో అంత ఘనకాలు ఏం చేసిన ఆయన వాపసు వచ్చేప్పుడు ఖాళీగా అక్కడ శివలింగాలు దత్త ఉంటాయి కదా కైలాసలో ఓ లింగం ఒక జీవిలో వెసుకొచ్చాడు నాలుగు లింగాలు తీసుకురావచ్చు కదా ఒక నాలుగు పీఠాలకు ఉపయోగపడుతుంది ఏం బరువు ఏమన్నా ఎంత ఉంటుంది అది మరి శివుడు పర్మిషన్ తీసుకుంది కాకపోతే నందీశ్వరుడు పర్మిషన్ తీసుకుని పదో ఇరవై జీవలో తీసుకురావడానికి మీ సొమ్మే పోయానండి కాదు అదే పట్టుకొచ్చాడు ఒక్కటే పట్టుకొచ్చాడు అది మా ఈ రకంగా ఫిలాసఫీని థియాలజీని కలగాప్రోగం చేసేయటంలో మన వాళ్ళు తెచ్చారు ఫిలా దీంట్లో ఫిలాసఫీ ఇస్ ది థియాలజీలో గెయిన్ ఉండదు లాస్ ఉండదు ఫిలాసఫీ బికాస్ ఇట్ ఈస్ ద సమ్ బిలీఫ్ విచ్ మే హ్యావ్ సమ్ మీనింగ్ అయి ఉన్నాం బట్ ఫిలాసఫీ ఇస్ ది క్యాష్యువాలిటీ సో ఆ నేను కేవలం ఏదో ద్వైతం అని అనుకునే పోతారేమో నేను అద్వైతం కూడా కలిపా ఈ థియాలజీని కలిపేశారు ఇంకా విశిష్టాద్వైతం ద్వైతం అయితే ఫిలాసఫీ ఫిలాసఫీ ఇంచుమించు చాలా తక్కువ ఉంటుంది ఎవరిలో కొద్ది మంది వాళ్ళ ఫిలాసఫీ వాట్ ఎవర్ ఫిలాసఫీ ఇట్ ఈస్ అంతా థియాలజీయే ఉంటుందండి వాళ్ళ చుట్టూ థియాలజీ అలాగా అప్పర్ణస్వామికి చందనం పూట వేసేస్తే ఇంకా ఆయనే కనబడ్డు సహదరానికి ఓదారే కనబడతాడు సహదరానికి ఓదారే కలబట్టాడు విషయాడు చందనమే పూసేస్తారు బుక్కు చెవులకు అన్నిటికీ చందనం వేసేస్తారు ఇంకా ఆయనే కనబడ్డు ఆ మన పీఠాల్లో కూడా శంకర సిద్ధాంతానికి వాళ్ళు చందనం వేసేస్తారు ఇంకా అది సంవత్సరానికి ఒకసారి వాళ్ళు వేదాంత సభను ఒకటి పెడతారు అప్పుడే కనపడతారు శంకరుడు ఇంక ఈ లోపల శంకరుడు కనపడ్డాడు థియాలజీయే ఉంటుంది ఏదో కాబట్టి జరగ ఈ మధ్యన వచ్చిందని మీరు అనుకోద్దు ద్వైతవాద ప్రతిషేధ ద్వైతవాదం నిన్న కాక మొన్న వచ్చింది అని అనుకోవద్దు ద్వైతవాదం ఎప్పుడు ఉంది దాన్ని నేను నిరాకరించేటువంటి ఈ వాక్యాలు ఏం చేస్తున్నాయంటే పరమాత్మ జీవుడు కంటే భిన్నము అని దృఢీకరిస్తాయి పరమాత్మ జీవుడు కంటే భిన్నము అనే వివేకాన్ని బలం చేస్తాయి బలం చేసి జీవుడి వైపు నుంచి జీవుడు మాత్రం పరమాత్మ కంటే వివేరు కాదు అని నిరూపిస్తాయి తెలిసిందండి దీనికి ఒక మెకానిజం ఉంది ఎలాగంటే నేను దేహము కాదు అని వీరు అన్నప్పుడు నేను దేహము కాదు శంకరులు అక్కడ ఆకేస్తారు ఇప్పుడు ఒక ఆమె వేదాంతం బాగా చదువుకుందాను హార్వర్డ్ యూనివర్సిటీలో వేదాంతం చదువుకుందాను అది నా దగ్గరికి వచ్చింది వచ్చి నన్ను కదిపింది నన్ను కదుపుకుండగా నేను ఏదో ఒక చూసుకుంటూ ఉంటే నన్ను ఎందుకు కదపాలి నన్ను కదిపితే నేను ఉత్సాహంతో దగ్గర చెప్పబోయాను కొంత అమాయకత్వం ఉన్నది కొంత అవివేకం వాటి ఉండాలి సో ఏదో శంకరాచార్యులు ఇది దశ్లోకి ఈ నిగేషన్ నిర్వాణ చట్టం నా దేహ నా ఇంద్రియాని నిగేషన్ కింద ఉంటుంది కదా దాని గురించి ఏదో ప్రసంగం వస్తే నేను దేహము కాదు నచ్చ భూత సంఘ ఈ భూత సంఘము నేను కాదు అనేదో నేను ఉత్సాహంగా చెప్పా అంటే వెంటనే షీ యాడెడ్ కరాలర్ అవును మరి హార్వర్డ్ స్కాలర్ కదా హౌ కెన్ షీ గిప్ పాయట్ so i have an and but the bodies i and then i mean what are you talking i am not the body i am not the body but the bodies i means what could you make out anything out of it How, because ఇప్పుడు మీరు టెక్నికల్గా వాక్యం రచన చేసేసి గొప్పగా వాక్యం రచించాను ఏదో ఒక విషయం చెప్పానని మీరు సంతోషపడిపోవడం కాదు మీకేమైనా తెలిసిందా నాకేమీ తెలియలేదు ఐఎమ్ నాట్ ది బాడీ ఇప్పుడు ది బాడీ ఈజ్ ఐ అంటే నాకేమీ తెలియలేదు బాడీ ఐ అయినప్పుడు వై ఐఎం నాట్ ది బాడీ ఇప్పుడు బాడీ ఐ అయినప్పుడు వై ఐఎం నాట్ ది బాడీ అంటే జన్ హౌ విల్ యూ పుట్ ఇట్ అండి అంటే నేను ఐ విల్ పుట్ ఇట్ లైక్ దిస్ ఐఎమ్ నాట్ ది బాడీ but the body doesn't exist independent of myself i'll put it like that so that nobody is confused i am not the body but the body is i ante anta confusion nai unnane ne ne aduthunnanu ledu the body is i ainapudu why i am the body avvali the body is i ainapudu iya avvali body avvali kabatte itoanti confusion lo padipotharu lena so Whether the other person got it or not, I said it. The other person doesn't get it. You know why? Because the other person doesn't want to get it. Openness to me is open. I will say, I am not the body, I am not the body, I am not the body, I am not the body, I am not the body, I am not the body, I am not the body. it doesn't uh, stand apart adhe em avtundi fold up ayipothundi it folds up into i ayilo merge ayipothundi separate ga nilapadu undadu merges into i all right anyway సో పరమాత్మన ఈ ఆత్మ ఎందుండే ద్వైతవాదాన్ని తిరస్కరించడం కోసమని అందుకోసమని పరమాత్మ జీవుడు కంటే భిన్నము అని నిరూపిస్తుంది పరమాత్మ జీవుడు కంటే అద ప్రతి జీవుడు మాత్రం కెనాట్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈశ్వర ఆర్ పరమాత్మ ఓన్లండి జీవశత నా పరస్మాదన్యత్వం చూసారా తేడా ఎంత చక్కగా వచ్చేసిందో నా జీవుడు మటుకు పరమాత్మ కంటే అనన్యము చాలా సింపులు ఇప్పుడు కొండ మట్టి సారీ మళ్ళీ మొదలు పెట్టిన మట్టి కుండ కాదు అని కుండ మట్టి కంటే భిన్నముగా లేదు ఎంత స్పష్టంగా ఉంది చూడండి వాక్యం మట్టి కొండ కాదు మట్టి అంటే కుండ మట్టి అంటే కుండ ఎవడంటారా మట్టి కొండ కాదు కానీ కుండ పట్టుకు మీరు కుండ మట్టి కాదనకూడదు మళ్ళీ వెంటనే మట్టి కుండ కాదు అయితే కుండ మట్టి కాదని అనకూడదు అయితే కుండ మట్టి అని కుండ మట్టి కంటే భిన్నముగా లేదు అంతా నిఘేషం అనన్యం కుండ మట్టి ఒకటే అనకూడదు లేదంటే మట్టి సత్యం కుండేమో మిత్య వికాదం నామధేయం ముట్టిగా చేయ సత్యం కాబట్టి పరమాత్మ కంటే భిన్నంగా జీవుడు లేదు అయితే పరమాత్మ జీవుడే కాదు పరమాత్మ పరమాత్మే పరమాత్మ జీవుడు కాదు పరమాత్మ పరమాత్మయే జీవుడు మాత్రం పరమాత్మ కంటే భిన్నంగా లేదు నిన్న శంకరులు అన్నారు సముద్రోహి తరంగ వచన సముద్రో నారంగ అనే ప్రార్థనా షప్పతి పుస్తకంలో ఉందండి అలా చూస్తున్నారంటే మీ అందరి దగ్గర జరవ ప్రార్థనా శక్తులు పుస్తకం తీసుకుంటాము నారాయణ దగ్గర పుస్తకాలు ఉన్నాయి ఎడారు దుమ్ము దులిపి సో కరంగము సముద్రంలో కలిసిపోతుంది ఇప్పుడు జీవేశ్వరుల ఐక్యం ఉన్నారు జీవుడు ఈశ్వరుడు జీవేశ్వరుల ఐక్యం అంటే ఈశ్వరుడు వచ్చి జీవుడిలో కలుస్తాడని కాదు జీవుడు వెళ్ళి ఈశ్వరులో కలిసిపోతాడు అసలైన భక్తి నేనంటాను భక్తి భక్తిని వీళ్ళు హడావిడి చేస్తారు కదా మీరు అసలైన భక్తి ఏటో తెలిసిన మమకారాన్ని విడిచిపెట్టాలి అహంకారాన్ని అట్టి పెట్టుకోకూడదు మమకారాన్ని విడిచిపెట్ట ఈశ్వరుడిదే అంటే భక్తి కొంతే అయింది చాలా మటుకు ఇంకా కొంత మిగిలి ఉంది ఏమిటది అహంకారం దాన్ని బలిదానము అంట బలిచక్రవర్తి చేసిన దానం ఏమిటంటే అహంకారం కూడా దానం చేసేయాలి అహంకారం కూడా సమర్పించేస్తే ఇంకా జీవుడు మిగలడు ఈశ్వరుడే ఉంటాడు అది భక్తి అంట అహంకారాన్ని సమర్పించటమే భక్తి యొక్క పరాకాష్ట అప్పుడు ఏమవుతుంది భక్తి కాస్త అద్వైతమై కూర్చుంటుంది అహంకారం సమర్పిస్తే ఇంకా అద్వైతమై ఉంటుందో తప్ప ద్వైతం ఉండదు ఆ విధంగా జీవుడు వెళ్ళి ఈశ్వరులో విలీనమవుతాడు జీవశతున్న పరస్మాదన్యత్వం ప్రతిపిపాదయ్యతి జీవుడు మటుకు పరమాత్మ కంటే భిన్నంగా లేదు పరమాత్మ కంటే భిన్నంగా జీవుడు ఉన్నాడని ప్రతిపాదించటం ముందు శృతి యొక్క అభిప్రాయం లేదు శృతి ఎప్పుడూ కూడా జీవుడు పరమాత్మ కంటే భిన్నంగా ఉన్నాడని ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు జీవుడు అల్కుడిని చెప్పింది కదా ఎక్కడో తోట అంటే పరమాత్మ జీవుడి కంటే అన్యము అని చెప్పడం కోసమే జీవుడల్పుడు అని చెప్పింది ఇప్పుడు తరంగము చిన్నది అని ఎందుకు చెప్పారో తెలుసిన తరంగం అనేది సముద్రం కంటే సపరేట్గా ఉందని చెప్పడం కోసం కాదు మరి తరంగము చిన్నది అని ఎందుకు చెప్పారు మీరు అంటే సముద్రము తరంగము కంటే అతీతమైనది అని నిరూపించడం కోసం అలా చెప్పారు అని ఆ వివేకాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది తింటూ అనువదత్యేవా అవిద్యాకల్పితం లోకప్రసిద్ధం జీవభేదం లోకంలో ప్రసిద్ధంగా ఉంటాయి లోకంలో ప్రసిద్ధంగా ఉన్నవన్నీ తప్పులు దాని వ్యవస్థది లోకదృష్టి శాస్త్రదృష్టి లోకదృష్టి ఎప్పుడు తప్పే ఉంటుంది లోకంలో బాగా ప్రసిద్ధంగా ఏదైనా ఉందనుకోండి అది తప్పది ఇది సత్సంగం ప్రశ్న ఏమండి మీరు ఇలా అంటారు లోకంలో అన్నారో చూడండి లోకంలో ఉందంటే అది తప్పది తర్వాత ఏదైనా చెప్తే అవును అలా అయితే మరి లోకం చూడండి లోకం గురించి మీరు చెప్తే నేను చెప్పేది ఏమీ లేదు లోకంలో ఉన్నది తప్పు మీరు సత్యాన్ని తెలుసుకుంటూ సంసిద్ధులా కాదా మీరు చూసుకోండి లోకం పిచ్చి లోకం లోకానికి ఏమీ లోకానికి లోకాన్ని బట్టి చూస్తారా లోకంలో ఏమైనా ఉంటుంది ధనం ఉంటే నేను సుఖపడతానని ఉంటుంది ఇంకంతకంటే మూర్ఖత్వం ఏమైనా ఉండాలి లేదా ఉండదు లోకంలో కాబట్టి లోకదృష్టి కాదు ఎప్పుడైనా లోకదృష్టిని అనువాదం చేస్తారు శాస్త్రంలో అవిద్యా కల్పితమయ్యి లో అవిద్య చేత కల్పితమయ్యి లోకంలో ప్రసిద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని అనువాదం చేస్తారు అనువాదం అంటే రీస్టేట్ మళ్ళీ చెప్తారు శాస్త్రంలో ఎందుకు చెప్తారంటే ఇలా ఉంది కదా అని దాన్ని పరిశీలించడం కోసం చెప్తారు పరిశీలించేసి తిరస్కరిస్తారు అంతేకాని దాన్ని మెత్తిమీద కాబట్టి ఎక్కడైనా మీకు శృతిలో మీకు జీవభేదం వర్ణించినట్టుగా కనపడితే అది ఒక తాత్పర్యంతో వర్ణించిన మాట కాదు దాన్ని ప్రతిపాదించటం కోసం వర్ణించిన మాట కాదు లోకదృష్టి అలా ఉంది దాన్ని అనువాదం చేస్తారు దాన్ని రీస్టేట్ చేస్తారు రీస్టేట్ చేసి అల్టిమేట్గా దాన్ని తిరస్కరిస్తారు వీడి తిరస్కారం దాకా రాడు వీడు రీస్టేట్ చేసిన శృతి స్టేట్ చేసింది కదా స్టేట్ చేసింది కాబట్టి అదే సత్యం అంటే ఇప్పుడు శృతి ఏమంటుందంటే ఒకే చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయి అనగానే అదిగో రెండు అంటాడు అంతేకాని లోకల్లో జీవుడు ఈశ్వరుడు రెండు అనే భేదం ఏదైతే కలదో దాన్ని అనువాదం చేశారు అక్కడ అనువాదం కూడా ఎలా చేశారు జీవుడు ఎక్కడున్నాడు దేవుడు అక్కడ ఉన్నాడని వీళ్ళు చెప్పి కూర్చుంటే ఒక వ్యధిమోహన్ జీవుడు ఎక్కడున్నాడు దేవుడు అక్కడున్నాడు తప్పురా జీవుడు దేవుడు ఒకే చెట్టు మీద ఉన్నారంటే అక్కడికే అసలు వీడను కొంత సెటిల్ అయిపోయింది ఒకే చెట్టు మీద ఉన్నారు ఆ చెట్టు ఏమిటో తెలిసిన ఇది శాఖ ఇదే చెట్టు మీద జీవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అంటే ఇప్పుడు ఇంక జీవుడు దేవుడి కంటే భిన్నంగా ఉండగలడా అని మీమాంస చేసి లేదని చెప్పడం కోసం చెప్పారు ఆ ఒక్క శ్లోకం పట్టుకుని అక్కడ ఉండే అన్యహ అనే మాట పట్టుకునే దానికి హైలైట్ చేసేసి రెడ్ రింక్ తోటి దాన్ని బాగా హైలైట్ చేసి దాన్ని ఫోటో తీసేసి అవో అన్యహ ఇది చుక్తే అని అలాగా నిజంగా అన్యహ అది ఉంది అక్కడ అనశ్న అభిచాక శీతి అని మా ద్వైతం వచ్చింది పురుషత్తులు అని వహాల పడిపోవడం మీ ద్వైతం కాదండి అది ఇచ్చే లోకదృష్టి యొక్క అనువాదమే ఏం హి ఇంక కర్మ దగ్గరకు వస్తున్నారు కర్మా పెద్ద సమస్య ఈ కర్మ సమస్య స్వాభావికకర్తృత్వోవాదేనా ప్రవృత్ కర్మవిధయన విరుధ్యంతే మే మరి క కర్మ కర్మ విధులు ఉన్నాయి ఇప్పుడు జ్యోతిష్టమైన స్వర్గకామం యజేత అని విధి తీసుకోండి కర్తృత్వం భోక్తృత్వం నన్ను కలుస్తాయి దాంట్లో స్వర్గ భోగాలను అనుభవించాలని చేయాలి అని ఏమండి ఇది స్వర్గభోగాలను అనుభవించాలని కోరుకునేవాడు అంటే భోక్త స్వర్గకామ స్వర్గకామ అంటే స్వర్గమునందల కోరిక కాదు స్వర్గమునందలు కోరిక గలవాడు స్వర్గ కామ ఎస్సు సహా బహువ్రీహి అంటే స్వర్గమునందు కోరిక గలవాడు అంటే భోక్తండి ఇప్పుడు భోక్త ఈ భోక్త యజేత త అంటే కర్త చెయ్యాలి ఏం చేయాలి యజ్ఞం చెయ్యాలి కర్త ఈ భోక్త కర్త కాబట్టి ఇప్పుడు శృతి కర్తృత్వ భోక్తృత్వాలు జీవుని ఎందు యార్థంగా గలవు అని చెప్పి ఆ తర్వాత ఆ స్వర్గాన్ని నువ్వు భోగించాలంటే ఈ కర్మను చెయ్యి అని చెప్పిందా అలా చెప్పలా అలా చెప్పలా శృత ఏం చేసిందంటే నువ్వు కర్తవి నువ్వు భోక్తవేని ఎవ్వడు మనకి చెప్పక్కల్లా ఇందుకో తెలుసిన జనులు భోక్తలు జనులు భోక్తలు నువ్వు కర్తవ్య నువ్వు భోక్తవేని అవ్వలేదు ఎవరికి చెప్పకుండా భోక్తలు తిన భోక్తలు మనం కర్మ పని చేస్తేనే మన భోక్తృత్వం పొందుతుంది భోక్తృత్వం ఉపయోగిస్తుంది పని చేయకుండా భోక్తై కూర్చుంటే ఎక్కడ ఎవరో వాళ్ళు కదా వీడు కర్మ ఉండాలి కదా కాబట్టి మనమే కర్మ కూడా చేయాలి నేను చేయడానికి అభ్యంతరం నేను కర్తను కాబట్టి వీడు స్వభావ అంటే అజ్ఞానమనర్థం స్వభావ అంటే జ్ఞానం వీడు పుట్టిన నేను కర్తను నేను భోక్తను అని నేర్చుకుంటాడు వీడు ఆ విధంగానే వీడు పెరిగాడు సమాజంలో అలాగే పెరుగుతా ఇప్పుడు వేదాంతం అంటే ఇట్స్ ఏ లాంగ్ ప్రాసెస్ ఆఫ్ అన్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నమంతా తుడిచిపెట్టడమే వేదాంతం చేసే పని కొత్తగా నేర్చుకునేది ఉండదు కొత్తగా నేర్చు ఆత్మస్వరూపం నిత్య సిద్ధం కొత్తగా నేర్చిదేముంటుంది పుట్టినప్పటి నుంచి వీడు ఏం నేర్చుకుంటాడు నేను కర్మ చేయాలి భోగాల్ని పొందాలి కర్మ చేయాలి భోగాల్ని పొందాలి ఒక ఆయన మా చేత చిన్నప్పుడు వాక్యం ఒకటి కంటస్థం చేయించాడు ఆ వాక్యం ఏంటంటే మామృత్యుర్ నశ్యత్వాయుర్వర్ధతాం అని ఆయనకు స్వరం కూడా అది వేదమంత్రం కాదటి దాని అర్థం ఏంటంటే నా మృత్యువు లేకుండా పోవాలి నాకు ఆయుర్దాయం పెరగాలి అని ప్రార్థన పొద్దున్నే విభూతి పెట్టుకుంటూ ఇదే పని పొద్దున్నే లేదు స్నానం చేసి విభూతి పెట్టుకుంటూ బొమ్మ మృత్యు చెందిన శిపాలు వద్దత అన్నారు పండితులు ఉండేవారు వేద పండితులు ఆయన అతడు అది అక్కర్లేదు రాయా అది వేదంలోది కాదు అన్నా అది వేదంలోది కాదు అది అక్కర్లేదు అన్నా నేను మానేశాను ఇక మళ్ళీ మళ్ళీ అన్నా ఇపోయి ఇప్పుడు అన్నా కాబట్టి ఎవడో పెట్టాడు అది ఎవడు పెట్టాడు ఆ మృత్యుభయం ఉండి ఇంకా నాలుగు రోజులు బతకాలనే ఒక పిచ్చి వ్యామోహం గలవాడు పెట్టాడు శృతి ఎక్కువ కాలం బతకమని చెప్పింది అని మీరు అలాగే క్లెయిమ్ చేయకూడదు కాబట్టి శృతి వీడిని నువ్వు కర్తవి నువ్వు భోక్తవి కాబట్టి అగ్నిష్టోమం చేసి స్వర్గాన్ని అనుభవించమని చెప్పలేదు నేను కర్తని భోక్తని నాకు భోగాలు కావాలి అంతవరకు వీడే ఇంతవరకు వీడిదే ఆ ఇన్పుట్ అంతా వీడిదే నీకు భోగాలు కావాల్సి వస్తే లంచం అది పుచ్చుకోకుండా అగ్నిష్టోమం చేసి స్వర్గంలోకి వెళ్ళి అక్కడ భోగాలు అనుభవించు అని స్థుతి చెప్పింది వీడనుకుంటాడు కోటి రూపాయలు లంచం పుచ్చుకుంటే అమెరికా వెళ్లి భోగాలు అనుభవించవచ్చు అని వీడు అనుకుంటాడు అలాంటి పొరపాటు చేయకు చేసి అక్కడికి వెళ్ళి అనుభవించు అని చెప్పింది కాబట్టి నువ్వు కర్తవి భోక్తవి కాబట్టి అగ్నిష్టోమాన్ని చేసి స్వర్గాన్ని భోగించని చెప్పలేదు నేను కర్తని భోక్తని నాకు భోగాలు కావాలి అని వీడంటే అయితే అగ్నిష్టోమం చేసి స్వంతాన్ని అనుభవించు అని శృతి చెప్పింది కాబట్టి కాబట్టి కర్మవిధులు జీవుని ఎందు కర్తృత్వ భోక్తృత్వాన్ని విధించుకలేదు అనువాదం చేసి కర్మ విధించాయి నేను నా ఎందు భోక్తృత్వం లేదు అని మీరంటే నువ్వు ఆ విధి చేయనక్కల్లా కర్తృత్వం లేదు అనంటే అన్ని విధులు వెనక్కి వెళ్ళిపోతాయి నేను ఇబ్బందినే పెట్ట అది పరిస్థితి కాబట్టి దీంట్లో విరోధము లేదు ఎందుకంటే కర్మశాస్త్రము ద్వైతాన్ని చెప్తోంది వేదాంతం అద్వైతాన్ని చెప్తోంది వీటికి విరోధము అని ఎవరైనా అనుకుంటారు అటువంటి విరోధము లేదు ప్రతిపాద్యంతో శాస్త్రా ఆత్మైకత్వమేవ దర్శయతి శాస్త్ర దృష్ట్యా తోపదేశో వామదేవతి ఇత్యాదిన శాస్త్రం కర్మని విధించిందే తప్ప కర్తృత్వం నీ ఎందు గలగ అని చెప్పలేదు భోగానికి కావలసిన కర్మని చెప్పిందే తప్ప నువ్వు భోక్తమే చెప్పలేదు శాస్త్రం ఓకే మేము కర్తవం భోక్తం అని మేమంటే నువ్వు కర్మ చెప్పావు మాకు మేము కర్త భక్త అనే విషయం పక్కన పెట్టేసలు మా స్వరూపంతో నువ్వు చెప్పండి మీరు శాస్త్రాన్ని అడిగితే శాస్త్రం ఏమని చెప్పిందంటే ఆత్మ యొక్క ఏకత్వాన్ని పెట్టింది ఆత్మ యొక్క ఏకత్వం అంటే అర్థం ఏంటో తెలుసుకోండి మీరు ఏ దేవుణ్ణి ఆరాధించాలనుకున్నారో ఆ దేవుడు మీ ఉన్నాడు మీ రూపంగానే ఉన్నాడు ఆత్మైకత్వం అంటే ఏ స్వర్గానికి వెళ్ళి భోగాన్ని అనుభవించాలి ఆ భోగం ఏం చేస్తారు భోగం అనుభవించి ఏం చేస్తారు మీరు ఆనందాన్ని అనుభవించాలి ఆ ఆనందము నీ ఉండే గలదు అది స్వర్గం రాక ఎందుకు ఇక్కడే ఇప్పుడే ఉంది స్వర్గం అంటే వేచి కర్మ చేయాలి వేచి ఉండాలి అక్కడ ఎక్కడికో వెళ్ళాక ఎంజాయ్ ఇప్పుడే ఇక్కడే ఉంది ఒకసారి మేమందరం హ్యారిస్బర్గ్ వెళ్తున్నాం కార్లో వీళ్ళు ఫోన్ చేశారు అక్కడ హోటల్ వరకు ఓ ఇండియన్ హోటల్కి వస్తున్నాము మాకు ఒక టేబుల్ రిజర్వ్ చేయాలి ఇంకా రెండు గంటల గంటన్నర టైం ఉంది ఆ ట్రాఫిక్లో ఎక్కడి నుంచో పోతున్నాము అప్పుడు ఒక ఆఫర్ ఇచ్చారు ఉప్పుపిండు ఏదో ఉంటారు చూడు ఉప్పు పిండి ఉప్పు మా ఏదో ఉంది అది ఉంది ఓ ముద్ద అది తిని మీ డిన్నర్ ఫినిష్ చేసి వాళ్ళకే అది వెంటనే ఆఫర్ ఇస్తాం మీరు ఒక గంట సేపు ఆగినట్లయితే మంచి ఇండియన్ రెస్టారెంట్లో మీకు ఫస్ట్ క్లాస్ డిన్నర్ ఏర్పాటు చేస్తాం అని హోస్ట్ ఆఫర్ ఇచ్చాడు నేను నా ఉప్పు పిండిని ఆగిచ్చే ఓ గణేష్ అని ఓ మిత్రుడు ఒకటి వెళ్ళాడు అతను కూడా రాకుండా ఉప్పు బిండి అన్నాడు మేము ఉప్పు బిండి గణేష్ కూర్చున్నాం వీళ్ళందరూ అలా నక నకలాడిపోతావు అలా కూర్చుంటున్నాయి ఇది ఒకటో ట్రాఫిక్ జామ్ అయింది అదే ఇది వీళ్ళకి మేము ఒప్పుడే చక్కటి సీట్లలో కొద్దిపాట్లు ఓడపడుతున్నాం ఆ కాల ఆయన ఏమిటి కాలేజీగా ఆగిందని అడిగేనా అడిగే పోయినా అంటే పోయి గోయాలి చేయలే హోటల్లోకి రా కాఫీ చేసిన మేము ఆ కారులోనే కూర్చున్నాం అడుగు వాల్చి కొనుక్కున్నాం వాళ్ళు వెళ్ళి రెండు చూసాం ఈ స్వర్గం అలా ఉంటుంది కాబట్టి అక్కడెక్కడికో వెళ్ళి ఆనందాన్ని నువ్వు సంపాదించక్కర్లేదు ఇప్పుడు ఇక్కడ మేము ఆనందాన్ని పొందవచ్చు మీ స్వరూపం ఆనందమే ఆయన శాస్త్రం చెప్తా ఈ విషయాన్ని ఇంతకు ముందు గడిచిన ఒక సూత్రంలో మనం చూసాం టూ ఆన్ ది అదర్ హ్యాండ్ అంటే ఆ టూ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు ఏమని అహం బ్రహ్మాస్మి అన్నాడు శ్రీకృష్ణుడు అహం బ్రహ్మాస్మి అంటే అని ఘోషించాడు అంటే దాని అర్థం మీరు నేను బ్రహ్మను కాదు దేవకీ వసుదేవుల కొడుకు బ్రహ్మ అర్థం అర్థమైందా అని వీళ్ళు అర్థం చెప్తారు శ్రీకృష్ణుడు లేవన్నాడు మతస్ పరతనంట ఆధ్యతకి ఇచ్చి తెస్తుంది హరిద్ద నాకంటే భిన్నంగా ఏం లేదన్నాడు అంటే నీకంటే భిన్నంగా నువ్వేదో ఆత్మస్వరూపుడు నీకంటే భిన్నంగా ఏం లేదని కాదు అది వేదర్థం వసుదేవుల కొడుకు కంటే భిన్నంగా ఏ లేదు మనందరికంటే అన్నీ ఉన్నాయి దేవకీ వసుదేవుల కొడుకు కంటే భిన్నంగా ఏది లేదు అని అర్థం చెప్తారు ఇలాంటి తప్పు అర్థం మీరు ఎప్పుడు చెప్పకండి తూ అంది అగ్రహం అనే పూర్వపక్షాన్ని నివారించి ఉపదేశం చేస్తారు చెప్పాను నేను ఈ సూత్రం అయింది ఉపదేశం చేస్తారు కదా ఇది ఏదో అధికరణ ప్రాతర్ధనిక అధికరణంలో వచ్చింది ఉపదేశం చేసేప్పుడు పర్సనల్గా చెప్పారు ఉపదేశం శాస్త్ర దృష్టితో ఉపదేశం చేస్తారు అహం బ్రహ్మాస్మి అని సపోజ్ నేను అన్నాననుకోండి అంటే స్వామి తత్వ విధానంద బ్రహ్మం కాదు అక్కడ అహంకి లౌకిక దృష్టి అహం కాదు శాస్త్ర దృష్టి అహం ఉపదేశము శాస్త్రదృష్టితో చేస్తారు తప్ప దర్శన దృష్టితో చేయరు శ్రీకృష్ణుడు అహం అన్నాడంటే అది దేవదే వసుదేవపుత్రుడు కాదు అది శ్రీకృష్ణుడు అహం అన్నాడంటే శుద్ధ ప్రత్యగాత్మ అని అర్థం ప్రత్యగాత్మగా స్వీకర అనే అర్థం దేవకీ యశోద ముంగిటి బిడ్డడు అంటూ అలా వదిలేట మీరు ఇదేమీ పాటలు సంగీతం కాదు శాస్త్రం కదా సంగీతంలో కూడా అలా ఉండక్కర్లేదు వాటవరణ వెళ్తారు సో దేవ వసుదేవుల పుత్రుడు పాఠం చెప్తున్నాడని మీరు అనుకుంటే పోయిందంటే ఇంకైతే శ్రీకృష్ణ ఉవాచార ఉండదు గీతలో శ్రీ భగవాన్ ఉవాచ ఈ మాట నేను ఎక్కడో చెప్పాను నేనేం పరిగట్టుకు చెప్పాను ఏదో ప్రసంగాలు ప్రసంగంగా వస్తుంది చెప్పా ఒక ఆయనకి ఇంతప్పుడు కోపం వచ్చింది ఆయన ఏమన్నారంటే నువ్వు శ్రీకృష్ణావతారాన్ని తీసి పారేస్తున్నావు మేము అద్వైతులని అండి మాకు అంతా మిథ్యా జగత్ అంతా మిచ్చ్యా అవతారం కూడా మాకు మిచ్చేనాయా బాబు మమ్మల్ని ఏం చేయమంటావు మేము అలా ఉన్నాం కాబట్టి నువ్వేమనుకోకు అద్వైతులను మరీ గట్టిగా పట్టుకుని లాక్కు నువ్వు ఎందుకంటే వాడు అవతారం మిచ్చి అంటాడు శ్రీకృష్ణుడు మిచ్చి అంటాడు యశోధుడు మిచ్చి నువ్వు ఇంకా ఇబ్బంది పడాల్సింది వెన్న మిచ్చా గోగులు మిచ్చి ఏం చేస్తాను కాబట్టి నువ్వు మరీ టూ మచ్ ప్రెషర్ పెట్టుకోకని చెప్పాను సో శాస్త్రదృష్ట్యాతో ఉపదేశ ఉపదేశము శాస్త్రదృష్టితో చేస్తారు తప్ప తత్వమశీ అంటే త్వమ్మంటే ఫలానా సుబ్బారావు గారు అబ్బాయి త్వమ్మనా కాదు ప్రత్యేకత్వం అంటే శాస్త్రదృష్ట్యా తో ఉపదేశ వామదేవత్ దానికి దృష్టాంతం ఏంటంటే వామదేవుడను మహాత్ముడు ఉన్నాడు ఆయన ఏమన్నాడంటే అహం సూర్య అన్నాడు సూర్యుణ్ణి నేనే అన్నాడు సూర్యుడిని లేదే అంటే ఇప్పుడు వీడి చిన్నపిల్లాడు ఈ వామదేవుడు తల్లి చేపట్టుకుని ఉన్నాడు సూర్యుడిని నేనే అంటే ఆ తల్లి చేపట్టుకున్న పదేళ్లకు ఉన్నాడు సూర్యుడన అక్కడ అహం అంటే అర్థం ఏంటి ఆత్మ ఆత్మరూపుడు అని నాకంటే సూర్యుడు భిన్నంగా లేడు అని ఆయన జ్ఞానదృష్టితో చెప్తున్నాడు ఆ మాట అంతేగాని తల్లి కొంగుచోట బిడ్డడుగా చెప్పట్లేదు ఆ రకంగా వామదేవత్ శాస్త్రదృష్ట్యా ఉపదేశ కాబట్టి శృతి నువ్వు కర్తవి భోక్తవి అని చెప్పలేదు వీడంటాడు నేను కర్తని భోక్తని అని వీడంటాడు వీడన్నప్పుడు నన్ను ఒకళ్ళు అడిగారు ఏమంటే ఈ మనిషి చచ్చిపోయిన తర్వాత ఈ ఈ జీవుడు వెంటనే స్వర్గానికి వెళ్ళిపోతాడా లేకపోతే కొంతకాలం మన చుట్టూ వెళ్ళాడుతాడా అని అడిగారు ఫోన్ చేసి అంటే నేను చెప్పాను నేనప్పుడు అమ్మా ఆత్మ ఎక్కడికి వెళ్ళదు అక్కడ చెప్పలేదు ఎందుకంటే అది వాళ్ళ ఎప్పుడు వేదాంతం విన్నది కాదు పెట్టింది కాదు వాళ్ళకి మరీ కనిపిసింది ఏమిటో ఒకటి అడిగితే ఇంకోటి చదువుతున్నాడు మీదని వాళ్ళకి అంగారనమాట నేనేం చెప్పానంటే అమ్మా అది మనం చెప్పలేమమ్మా అది మనం స్పెక్యులేట్ చేయలేము గమనానికి గమనాగమనాల్లో కొంత టైం గ్యాప్ ఉంటుంది అది ఎంత అన్నది ఎదమింగా మనం చెప్పలేము స్మృతికారులు ఒక పన్నెండు రోజులు మిమ్మల్ని ఆశూత్యం పెట్టుకుని ఏదో కర్మ చేసుకోమని చెప్పారు కాబట్టి పన్నెండు రోజులు మీరు ఆశోచం పెట్టుకుని కర్మ చేసుకోండి ఆ జీవుడి యొక్క మానిటారింగ్ మీరు ఇప్పుడు ఏదో పెట్టుకోద్దు ఆ జీవుని యొక్క ప్రారంభాధీనంగా యాత్ర ఏదో వెంటనే ఉండొచ్చు కాబట్టి జీవుని ఇప్పుడు ఎక్కడున్నాడనే మానిటర్ చేసేటువంటి ప్రయత్నం మానేసి మీ కర్తవ్య ఎక్కడ ఉండే మీరు చేసుకోండి అని నేను చెప్పాను అంతేగాని ఆత్మస్వరూపాన్ని చెప్పలేదు నేను ఎందుకంటే మీరు అనువాదం చేసి వాళ్ళ స్టాండ్ పాయింట్ను అనువాదం చేసి చెప్పాలి వాళ్ళ స్టాండ్ పాయింట్లో ఆత్మకి సర్వవ్యాపకం అదేం లేదు వాళ్ళ స్టాండ్ పాయింట్లో ఇప్పుడు ఆత్మ ఇక్కడికి పోతుందా అక్కడికి పోతుందా ఉంది కాబట్టి రిప్లై అదే అలా కాకుండా వేరే ఏమంటే ఆత్మ అంటే ఏంటంటే సపరేట్గా ఇటువంటి కాంటాక్ట్ చేయడం లేకుండా అడిగితే అప్పుడు ఆత్మ అంటే సర్వవ్యాపకమైన చైతన్యము సత్వస్సు అదే ఇంకా దానికంటే భిన్నంగా ఏం లేదు సూర్యుడు అదే అలా చెప్తాం దానికి వెళ్ళడం ఉండదు రావడం ఉండదు అని అలా కాబట్టి సందర్భానుసారంగానే చెప్తారు కానీ తత్వాన్ని చెప్పేప్పుడు మటుకు అహం అని ప్రయోగిస్తే అది శాస్త్రదృష్టితోటే అహం ప్రయోగము ఉంటుంది వర్ణిత అస్మాభి విద్వద్వద్భేదేనా కర్మవిధి విరోధ పరిహార అంటే అద్వైతానికి కర్మవిధులతోటి విరోధము అని ఒక పెద్ద ఈ కర్మ చేయాలి ఆ కర్మ చేయాలి అని విధులు ఉన్నాయి కదా ఈ విధుల ఈ విధులు సత్యమా కాదా విధులు కరెక్ట్ అని మీరంటే అద్వైతం కుదరదు కర్తభోక్త అయితే ఇంకా అద్వైతం ఎక్కడి నుంచి వస్తుంది అద్వైతమైన సత్యము అంటే విధులు వ్యర్థమైపోతాయి అని ఈ రకమైన విరోధాన్ని ఒకటి నిలబెడుతూ ఉంటారు పూర్వపక్షులు ఆయన అంటున్నారు చూడవ ఈ కర్మవిధులు ఆత్మజ్ఞాని కొనకు ఉద్దేశించినవి కావు అవిద్వత్ ఆత్మా ఆత్మస్వరూపం తెలియని వాడి కోసమే వాటిని పెట్టాడు ఆత్మజ్ఞాని కోసమే కర్మ కర్తృత్వభోక్తృత్వములకు అతీతమైన ఆత్మస్వరూపాన్ని బోధించారు కాబట్టి అజ్ఞాని కోసం చెప్పిన కర్మవిధులు జ్ఞానిని ఉద్దేశించి చెప్పేటువంటి ఆత్మస్వరూప వాక్యములతోటి విరోధము ఉండదు అది అవిద్వద్ క్షేత్రం అజ్ఞాని యొక్క క్షేత్రం కర్మ క్షేత్రం అంతా కూడా అజ్ఞాని యొక్క క్షేత్రం వీడు ఆనందధనుడు ఈ కర్మ చేస్తే అక్కడ నాకు సుఖం దొరుకుతుందని వీడు కర్మ చేస్తున్నడంటే వాడు జ్ఞానంటారా అజ్ఞానంటారా అదే అజ్ఞాని క్షేత్రం ఆ క్షేత్రంలోనే ఉంటాయి కర్మ జ్ఞానము వివేక జ్ఞాన సందర్భంలో కర్తృత్వ భోక్తృత్వములు లేని ఆత్మస్వరూపమే ప్రతిపాదింపబడుతుంది కాబట్టి దానికి దీనికి విరోధం ఉండదు ఇప్పుడు రోడ్ రూల్స్ విమానానికి అన్వయించం రోడ్డు మీద నడిచేవాడికే అన్వయిస్తాయి లెఫ్ట్ రైటు ఇవన్నీ రోడ్డు మీద నడిచేవాడికే ఉంటాయి విమానానికి ఈ రూల్సే ఎందుకంటే ఆ క్షేత్రం కాబట్టి కర్మవిధులకు ఉపనిషద్వాక్యములతో విరోధము లేదు విరోధం లేదు విరోధం ఎప్పుడు ఉంటుంది మీరు దాంతో ప్రవేశించి మీరు కర్ట్ అయ్యి దాంతో ప్రవేశిస్తే విరోధం తెలిసింది కదండి అన్యార్థ పరామర్శ అథనవాక్య శేషే జీవ పరామర్శోదర్శిత అథ్రసాద ఇత్యాది ఇప్పుడు దహార విద్య చెప్పారు ఇప్పుడు దహార విద్యలో హృదయంలో ఆకాశాన్ని మీరు అన్నప్పుడు డౌటు ఆకాశం అంటే భూతాకాశమా కాదండి తీసుకోవాలి జీవుడ ఈశ్వరుడ దగ్గర ఆగింది ఆగినప్పుడు మీరు కొంచెం చేపట్టర్ ముందుకు వెళ్ళండి ముందుకు వెళ్తే ఈ జీవుడా ఈశ్వరుడా అనేటువంటి సమస్య సెటిల్ అవుతుంది కొంచెం ముందుకు వెళ్తే ఎదర ఏముందో తెలిసినా జీవుని యొక్క వర్ణన ఉన్నది జీవ పరామర్శ పరామర్శ అంటే దాన్ని మళ్ళీ రెఫరెన్స్ జీవుని యొక్క రెఫరెన్స్ ఉన్నది ఏమది అథయ్య ఏష సంప్రసాద అని ఉంది అది జీవునికి రెఫరెన్స్ ఏష అంటే వీడు వీడు జాగ్రత్త అవస్థలో మనస్సు పెట్టేటువంటి కల్లోలము ఆ కష్టం నుంచి ఇప్పుడు తేటపడ్డాడు స్వప్నావస్థలో కూడా మనస్సు పెట్టేటువంటి అల్ల కల్లోలం నుంచి కూడా తేటపడ్డాడు మనస్సు చేసేటువంటి గడబడ ఏదైతే కలదో అదంతా అయిపోయి ఇప్పుడు ప్రసన్నంగా ఉన్నాడు అని వర్ణించారు అట్లా సంప్రసాద ఈ సంప్రసాదుడు జీవుడు కాబట్టి జీవుణ్ణి పరామర్శ చేశారు కదా ఈ జీవ పరామర్శ చేశారు కాబట్టి దహర విద్యలో ఉపాసన చేయాల్సింది జీవుడే అంటాడు కూడా వాడు ఆర్గ్యమెంట్ అది అర్థమైందండి మీకు దహర విద్య చెప్పి దహర అంటే హృదయంలో మీ ఆకాశాన్ని ధ్యానం చేయండి అది దహర ఆ తర్వాత జీవ ఉంది కాబట్టి జీవుడికి పరామర్శ చేశాడు కనుక దహర వాక్య శేషంలో శేషం తర్వాత ఇక్కడ ఉపాసన చేయాల్సింది జీవుడే అని వాడి సమస్య అంటే సూత్రకారులు అంటున్నారు జీవుడు కాదు ఆ పరామర్శ ఉందే యేష సంప్రసాద అనే జీవ అది జీవుణ్ణి ఉపాసించమని విధించడం కోసం కాదు మరి ఇంక దేనికండి అన్యార్థ ఈ జీవుణ్ణి కాదని ఆ పరమాత్మ జీవుని యొక్క యథార్థ స్వరూపం పరమాత్మయే ఆ పరమాత్మను ఉపాసించమని అన్యార్థము అన్యాంటే పరమాత్మ పరమాత్మని ఉపాసించమని చెప్పుట కొరకై జీవుణ్ణి పరామర్శ చేశారు చూడండి పరమాత్మను ఉపాసించమని చెప్పడానికి జీవుణ్ణి పరామర్శ చేయడం ఏమిటి అంటే ఈ జీవుణ్ణి నువ్వు శోధన చేస్తే పరమాత్మయే నిగ్గు అది ధర్మిక్యవస్థ సరపడిందండి అది సూత్రం సో ఇప్పుడు ఆయన దానికి ఆ ప్రణాళిక వేసుకొస్తున్నారు దహర వాక్య శేషంలో అంటే దహర వాక్యం తర్వాత ఉపాసనను విధించే వాక్యం తర్వాత వచ్చిన గ్రంథభాగంలో జీవపరామర్శైతే ఉంది ఓకే అది అభయష సంప్రసాద మొదలై ఉంది మంచిది సహ దహరే పరమేశ్వరే వ్యాఖ్యాయమానే నీవోపాసనోపదేశ ప్రకృత విశేషోపదేశనర్థకత్వం ప్రాప్నోతి ఈ పరోపక్ష యొక్క పెద్ద సందేహం ఏమిటంటే ఈ జీవపరామర్శ ఉంది కదా ఆ పరోంగతిగా పట్టుకోండి జీవపరామర్శ అంట ఈ జీవపరామర్శ ఉంది కదా ఇప్పుడు దహరంలో దహరం అంటే ఇది హృదయం చిన్న హృదయం దాంట్లో ఉపాసన ఎవరిది పరమేశ్వరుడి పరమేశ్వరుణ్ణి ఉపాసన చేస్తారు మీరు మరి ఆకాశం పరమేశ్వరుడు జీవుడు అని మీరు వ్యాఖ్యానం చేస్తే మరి జీవ గతి ఏమై ఉంటుంది వేస్ట్ వాక్యం ఇక్కడ జీవుడిని ఉపాసన చేయాలంటే ఆ జీవ పరామర్శ ఆ జీవుడిని ఉపాసన చేయబోతున్నారు కనుక ఆ జీవుణ్ణి కొంత ప్రశంస ప్రశంసించి ఆ ఉపాసనకి తోడవుతుంది ఉపాసన చేయాల్సిందేమో పరమాత్మని పరామర్శ జీవుడు ఒకసారి నన్ను ఎవరో అన్నారు మీకు సత్కారం చేస్తా ఉన్నారు ఏదో వ్యామోహంలో సరే అని వెళ్ళాను ఎప్పుడు ఇప్పుడు వాట కాదు మూడు డెకేట్స్ క్రితం నేను ఒక పుస్తకం ఒక ఆ పుస్తకం ప్రింట్ అయ్యింది ఇప్పుడు ఆ కాపీలు కూడా లేవు ఆ పుస్తకం నేను రాశానని కూడా నేను ఎవరితో అంటాం లేదా ఆ మాట కూడా అప్పట్లో రాశాను పుస్తకం అది విడుదలైంది ఆ పుస్తకం విడుదల సందర్భంగా ఫలానా వారికి సత్కారము దాంట్లో పత్రికలు కూడా వేశారు పుస్తకం విడుదలైంది సత్కారం కూడా చేస్తారట్లేదు ఇది వారే ఉందని నేను చదువుల మా ఓ పంచాది కట్టి వెంటనే అంటే పుస్తకం రిలీజ్ చేసి నాకేమో సత్కారం అని చెప్పేసి నా పుస్తకం రిలీజ్ మెళ్ళో మాల ముందే వేశారు అందరికంటే ముందో అందరితో వేశారు నాకో వేశారు పుస్తకం రిలీజ్ చేసిన తర్వాత ముఖ్య అతిథి ప్రసంగం ఆయన నలభై నిమిషాలు మాట్లాడాడు ఆ నలభై నిమిషాలు కూడా అక్కడ ఒక కవి గురించి మాట్లాడాడు